శోతం సుప్రభ పరశున దేవ నీతి మంత్రుడు అబ్రహం శాఖ గొప్ప దేవ సారస్వతిగా దేవానికి శోతం ఇజ్రాయల్ మీద మహాదేవ గొప్ప దేవ పరశున దేవ నింపి పరిశుధాత్మ నడిపించండి నా ఈసానికి శోతం చేసాం రాని బిడ్డలు నడిపించి ఆటగాదాలు కాల్చి నా దీవానికి శుతం మీ రాకలు బాగు సమీపించింది సుప్రభ వాక్యం ధాన్యతుండే ఆత్మధార జ్ఞాన ధర నడిపించండి పరిశుద్ధాత్మ సాధించండి సైతాంశ బంధించండి దేవానికి శుతం మేము వినేవారు కాకుండా పాటించే వాళ్ళు ఉండారా నా దీవ దివరాధ వాక్యం దానం చేయాలి ప్రభ మీరు సాయం చేయండి నా జీవానికి శోధం చేసాం ఎస్ మీరు సాయం చేసి ప్రభా మీ నామకు మహిమ తెచ్చుకోమని ఆ దీవంతో మీరు ఉండమని మీ ఆత్మధారాన్ని నడిపించమని ఇస్తున్నాం ప్రస్తుతం అమ్మాన్ అన్న ప్రైజ్ సిస్టర్ కింద రేణుకా మన మంది బ మన మంది బాశ త నిరాలా ఈశ త నిరాలా జి మన మే జన్ అవినాశీ ఆనందే బర దే జన్ తినాశీ ఆనందరదే ఆది అన్న अनंत प्रीत रीत की आदि अनंत प्रीत रीत की जल जाएगी ज्वाला जल जाएगी ज्वाला मन मंदिर में बसने నిరాలా ఇ నిరాలా ముస్ తుపా బులాయా సర్వలో భవన దాయా ముస్ పావ కావ దాయా మహిమా మహిమా మహాపవ్ర స్థాన మన మంది బాలా మన మంది మే బా యశ తు నిరాశ తు నిరా పాప మ దుయా డూబ రీతి పరమ పితాయి పాప మ దుయా డూబ రీతి పితాయి మహిమాని ఆపి త్యాకర మహిమాని ఆీ త్యాకర రూప మనసు ఆయా రూప మనస్ లే ఆయా మన మంది నిరాలా విశ్వా ప్రేమ సె ఖుషి బాయే హశ్వాసీ ప్రేమ సే ఖుషీ अपने बेट चढ़ाए अंधकार अब सब दूर हुआ है ధకారూర మన మేజా మన మేజా అన మంది బాలా మన మంది బాలా ఈశ త నిరాలా ఈశ త నిరాలా హయా తండ్రి సుప్రభానికి వందనాలు రజ పరిశుద్ధుడా నీ వాక్యం చేత మాట్లాడండి తండ్రి నా ప్రభానికే వందనాలు రజ నీ ఆశీర్వాదం మా అందరి మీద కుమ్మరించండి ప్రభా నీ వాక్యం చేత మాట్లాడి నా ప్రభానికే వందనాలు రజ నీ యొక్క బ్లెస్సింగ్స్ మేము పొందుకోవడానికి నువ్వు సహాయం చేయమని ఏసునాం నడుచున్నాను తండ్రి ఐ మీన్ గ్రంథము సామెతలు సామెతులు పదిహేనో అధ్యాయము మూడో వచనం యుహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచిచుడును ఇక్కడ ఏమంటుండో దేవుని యొక్క కనులు ఎవరి మీద ఉంటాయంట ప్రతి స్థలం మీద ఉంటదంట ఆ ప్రతి స్థలం మీద ఎవరు ఉంటారంట చెడ్డవారు ఉంటారు ప్లస్ మంచివారు ఉంటారు చెడ్డవారు ప్లస్ మంచి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటది దేవుని యొక్క కనుదృష్టి ఉంటది మంచివారి మీద ఉంటది చెడ్డవారి మీద కూడా ఉంటది అంటున్నాను అయితే ఈ ఈ ప్రపంచంలో ఎట్లా ఉందంటే మనుషుల యొక్క కనుదృష్టి ఎట్లా ఉంటుందంటే ఎవరి మీద ఉంటదంటే మంచి వాళ్ళ మీదనే ఉంటది చెడు వాళ్ళ చెడ్డ వాళ్ళ మీద ఉండదు కానీ దేవుడు ఏమంటున్నంటే మంచి వాళ్ళ మీద ఉంటది చెడ్డ వాళ్ళ మీద ఉంటదంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన రాకడ బహు సమీప కాబట్టి ఆ చెడ్డవారు కూడా మంచి వారై దేవుని స్థుతించాలా అని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశము దేవుని దేవుడు అందరి నిమిత్తమే భూలోకం మీదికి వచ్చిండు చెడ్డవారిని మంచివారిగా చేసుకొని తన బిడ్డలుగా చేసుకొని తనకు మాదిరిగా జీవించాలని దేవుడు ఆశపడుతుండు కాబట్టి ఇక్కడ ఏమంటుండో మనం కూడా ఏం చేయాలంటే మనం సేవ చేసినప్పుడు ప్రతి చెడ్డవారి మీద కూడా మనకు అనుదృ దృష్టి ఉండాలంటుండు చెడ్డవారి మీద కూడా మనకు అనుదృష్టి పెట్టి వాళ్ళను కూడా దేవుని వైపు మళ్లించాల దేవుని యొక్క ఉద్దేశం అదే దేవుని యొక్క ఆశ కూడా అదే మనం కూడా ఇప్పటి నుంచి ఏం చేయాలా చెడ్డవారి మీద కూడా మనకు అనుదృష్టి పెట్టాల వాళ్ళని ఎట్టి పరిస్థితులు అలాంటి వాళ్ళని మనము దూరం చేయొద్దు అది ఎవరన్నా కానీ దేవుని బిడ్డలు కానీ అన్నిలు కానీ ఎవరన్నా కానీ ఈ మధ్యలో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఎట్లా అంటే దేవుని బిడలకే జరుగుతున్నాయి కాబట్టి మనము కొన్నిసార్లు మనం కూడా ఇక్కడ దేవుడు చెప్పిన విధంగా మనం కొన్నిసార్లు నడుచుకుంటే అలాంటి వాళ్ళని మారుస్తాము అలాంటి వాళ్ళు గొప్ప అభిషేకం పొంది అలాంటి వాళ్ళు లోకాన్ని జల్ని తలక్రిందలు చేసి దేవుని దగ్గర మార్చగల శక్తి ప్రతి ఉంది దేవుడు ప్రతి బిడకు అభిషేకం ఇచ్చిండు కానీ కొంతమంది వాడుకుంటలేడు వాడుకుంటలేడు ఎందుకంటే కొన్నిసార్లు నిరాశ పడిపోతుండ్రు అరే మనుషులు ఇట్లా ఉంటారా అని అట్లాంటిది రాకుండా మనం ఏం చేయాలా అలాంటి వాళ్ళ మీద కూడా మనకు అనుదృష్టి పెట్టి అలాంటి వాళ్ళని కూడా మన దేవుల్లో నడిపియాలా అని ఇక్కడ దేవుడు మాట్లాడుతుండు ఇంకే ఇంకో ఇంకోటి చూసుకొని సిస్టర్ ఆము సుగ్రంథము ఐదో అధ్యాయం ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను చదవాలా సిస్టర్ చదవండి సిస్టర్ ఇది చెడు కాలం కనుక ఈ కాలమ బుద్ధిమంతుడు ఊరుకుండును మీరు బ్రతుకున్నట్లు వీడు విడిచి బయలు అలావు చేసిన ఎడ మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యూహోవ మీకు తోడుగా నుండును ద్వేషించి మేలును ప్రేమించు గుమ్మములలో న్యాయము స్థిరపరుచుడి ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యొహోవ ఏసేపు సంతతిలో శేషించిన వారి కనికరించును ఇక్కడ ఏమంటుంది ఇది చెడుకాలము గనక ఈ కాలము బుద్ధిమంతుడు ఊరకుండును ఇదేం కాలం అంట చెడు కాలం చెడు కాలంలో లోకంలో చెడు విస్తరించిపోయింది ఆ చెడు విస్తరించిపోయింది కాబట్టి బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఎవరు దేవుల్లో దేవునిలో ఉండేటోళ్ళు దేవుని ప్రకారంగా జీవించటోళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవించటోళ్ళు ఆ చెడు కాలం నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తారంట ఊరుకుంటాడంట కొన్ని కొన్నిసార్లు ఆ మంచి బుద్ధిమంతుల మీద కూడా నింద వస్తుందంట అవమానం వస్తుందంట వాళ్ళ మీద కూడా అపనింద వస్తుంది కాబట్టి అక్కడ ఏమంటుంది ఇక్కడ చెడు బుద్ధిమంతుడు ఊరుకుండును మనం కూడా ఏం చేయాలా ఈ ప్రపంచంలో మనం జరుగుతున్న చెడుకాల ఉంది కాబట్టి మనం ఏం చేయాలా బుద్ధిమంతుడై మనము ఊరుకుం ఊరుకోండి ప్రార్థన చేయాలి అట్లాంటి వాళ్ళ గురించి అని ఇక్కడ చెప్తున్నాం మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి అలాగే చేసినడలా మీరు అనుకుని చెప్పిన దేవుడును సైన్యములకు అధిపతి యోహోవామికి తోడుగా ఉంటున్నాం ఏమంటున్నా మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలు వెతుకుడి కీడుని విడిచి మేలు వెతుకుడు కీడు అంటే ఎన్నో రకాలు ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి దేవునిలో నడవకుండా దేవుని మాట వినకుండా దేవునికి అగైన్స్ట్ గా పోయకుండా మన మనలోనే మనలోనే నీతిమంతుల ఉండి కూడా వాళ్ళు పేద శీతిలో ఉంట వాళ్ళ గురించి ఈ ప్రపంచము దగ్గర తీయది కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే మీరు బ్రతుకున్నట్లు కీడును విలిచి మేలును వెతుకడి అలా చేసినాడలా మీరు అనుకొని చెప్పున దేవుడును సైన్ములకు అధిపతి యోగు యోహవ మీకు తోడుగా ఉండును అయితే మనకు దేవుడు తోడుగా ఉంటాడు అట్లాంటి వాళ్ళు కూడా బాధపడవలసిన అవసరము లేదు ఎవరు లేకు దేవుడు ఏమంటాడు త్రోసి కూడా నేను తలకు మూల రాయిగా పెడతా ఎందుకంటే అది అది నా జీవితంలో జరిగింది ఈ లోకంలో మనుషులంతా నన్ను త్రోసేసిండ్రు కానీ దేవుడు ఏం చేసిండు నన్ను తలగా నిలబెట్టి ఏం చేశాడు నాకు తోడుగా ఉండి ఇప్పటి వరకు నడిపిస్తుడు కాబట్టి దేవుడు మన అందరినీ అట్లనే మనకు తోడుగా ఉండి మనకు నడిపిస్తాడు కేవలం మనం ఏం చేయాలా కీడును వెతికి మనము మేలుని ఆశ్రయించి చేసినప్పుడు ఎన్ని సమస్యలన్నా రాని ఎన్ని కష్టాలన్నా రాని కానీ మనము కీడు చేయకుండా ఇతరులకు మేలు చేసుకుంటూనే వస్తే దేవుడు ఏం చేస్తాడంట మనకు తోడుగా ఉండి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మనం అనుకునే అన్ని మన జీవితంలో దేవులు సమకూర్చి పెడతాడు మళ్ళీ కీడుని ద్వేషించి మేలుని ప్రేమించుడి కీడుని ద్వేషించి మేలుని ప్రేమించుడి గుమ్మంలో న్యాయమును స్థిరపరుచుడి ఒకవేళ దేవుడు సైన్యంలో అధిపతి యోహోవా యోచేపు సంతతిలో శేషించిన వారి ఎందుకు కనికరించును ఇక్కడేమంటుండే ఇక్కడ కూడా అంటుండు కీడును ద్వేషించి మనము మేలుని ప్రేమించు రావాలి అంటే అది కొన్నిసార్లు మనకు మనతోని కాదు మనతో కాదు మనం చేయలేం ఆ పనిలో కానీ దేవుణ్ణి దగ్గర పెట్టుకొని ఆయనలో మనం ఉంటే దేవుడే మనల్ని నడిపిస్తాడు దేవుడే ఆయన పోలిగ్గా మనం మారుస్తాడు ఆయన పోలిగ్గా మార్చి ఆయన చిత్తనుసారంగా మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఇవి ఇవి ఎప్పుడు జరుగుతుందంటే మనం ఆయనలో స్థిరంగా ఉండి ఏది వచ్చినా కూడా ఆయనలో స్థిరంగా ఉండి ఆయన ఆయన దగ్గర ఉంటే ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు జోసెఫ్ సంతతిని ఎట్లా ఆశీర్వదించి కనికరించుండో మన కుటుంబాన్ని కూడా అట్లనే దేవుడు చేస్తాడంట కాబట్టి మనము అది విడవకుండా మనము చేయాలంటున్నాను ఇంకోటి సిస్టర్ మొదటి యోహాను రెండో అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో నుండదు లోకంలో ఉన్నదంతియు అనగా శరీరాశయు నేత్రాశయు జీవ డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయ గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును అయితే ఇక్కడ ఏమంటుంది ఫిఫ్టీన్ ఏమంట ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైన ప్రేమింపగుడి ఎవడైనా నువ్వు లోకంను ప్రేమించినడలా తండ్రి ప్రేమవాణిలో ఉండది ఏమంటుంది మనము లోకం నైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడి అంటే మనం ఇది చేయక తప్పది చేయాలా కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు ఏమంటుండంటే ఈ లోకం నైనాను ఉన్న వాటినైనా ప్రేమింపకూడి ఎవడైనా నువ్వు లోకంను ప్రేమించినడలా ఉండదు అయితే ఇక్కడ దీ దీని విషయంలో మా భర్త గురించే చెప్తాను ఎప్పుడన్నా ఇట్లా వర్షం వచ్చిందంటే పోకు అని అంటే నాకు సేవకును ఆటంకపరచకు అంటాడు మా హస్బెండ్ ఈ ఒక్కొక్కసారి నేను కూడా ఏమనుకుంటా సరే పోన్లో అయినా సేవలో వాడబడుతుంది కదా వాడబండి కొన్ని విషయాలలో కొన్ని ఏమైపోతుందంటే మనం మనకు తెలియకుండానే మనం ఆటంకపరుస్తాం అయితే ఇక్కడ ఏమంటుండో లోకంనైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడి ఎవడైనాను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వాణిలో లోకమును ప్రేమించినడలా తండ్రి వానిలో ఉండదు లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు లోక సంబంధ సంబంధమైనవి అయితే మనలో ఏముంటాయంత మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాప్పుడు ప్రార్థన చేసుకోవాలి నేను రో ప్రార్థన దేవా నాలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు డంబమైన ఆశను కొట్టివేయి ప్రభ నాలో తగ్గింపు ఉండాల ప్రభ తగ్గింపుతోనే నేను జీవించల ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ఇవి నాలో ఉండకుండా నువ్వు సాయం చేయ ప్రభా అని రోజు నేను ప్రార్థన చేసుకుంటా కానీ లోకంలో ఇదే ఎక్కువ ఉంటాయి శరీరాశ నేత్రాశ జీవ స్టంభం అయితే ఇక్కడ అవి లోక సంబంధమైనవి కావు దేవు తండ్రి వలన పుట్టినవి కాబట్టి లోక సంబంధమైనవి కాబట్టి మన లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా దేవుని ఎందే దృష్టి పెట్టి ఆయనలో నడుచుకొని ఆయనకు నీతిగా నిలబడి మన ఆయన గురించి మనము జీవించాలి ఇంకా లోకమను దాని ఆశ్చర్యం గతించి పోవును గతించి పోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును లోకంలో నా ఆశ శరీరాశ నేత్రాశ జీవ డమం అన్ని గతించిపోతుంది అది ఒక రోజు గతించిపోవాల్సిందే కానీ దేవుని చిత్తం అయితే ఎవరైతే జరిగిస్తాడో వాళ్ళు నిరంతరము నిలుస్తారంట దేని విషయంలో అయిపోయిన దాని గురించే నేను ఒకసారి ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నా నేను డ్యూటీ చేసేటప్పుడు నీకు కొంతమందికి చెప్పినా అనుకుంటా నేను డ్యూటీ చేసేటప్పుడు ఒకసారి ఏమైందంటే అప్పుడు ఏదో ఒక పండుగ ఉండే ఫెస్టివల్ ఉండే ఆ ఫెస్టివల్ లా చాలా పబ్లిక్ నేను కండక్టర్ గానే ఉంటుంది చా చాలా పబ్లిక్ ఉంటుండే అయితే ఆ రోజు ఎట్లా అయిపోయిందంటే అసలు ఒక రెండు ట్రిప్పులు చేసా లేక నాలో ఓపిక నశించిపోయింది ఇక నేను ఇంకో ట్రిప్పు చేసేది ఉంది నేను చేయలేకపోతున్నా అయితే ఆ రోజే ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఆ రోజే అందరు బయటకు వస్తారు సీఎంలు ఆర్ఎంలు డిఎంలు అన్నీ అయితే నేను డ్రైవర్ ఇద్దరు మాట్లాడుకున్నాం అన్నా అన్నా నేను ఇంకా నాలో ఓపిక లేదన్నా నేను చేయలేను ఏం చేద్దాం తెలుసా మనము స్టేషన్ నుంచి గ్రీన్ ల్యాండ్స్ వరకు తిప్పేసుకుందాం బస్సు తిప్పేసుకొని చేసినట్టు చూపెట్టదామని మాట్లాడుకున్నాం ఇద్దరం సరే సరే మేడం అని అన్నాడు ఆయన సరే నేను చేసినా స్టేషన్ పోగా బోర్డు తీసేసిన బోర్డు తీసేసి వచ్చిన గ్రీన్ ల్యాండ్స్ గ్రీన్ ల్యాండ్స్ వరకు పోతుందని అన్నా గ్రీన్ ల్యాండ్స్ వరకు అక్కడ ఆరంభం ఉండే బోర్డు తీసేసినాం అంటే వేస్తాను సరే వేస్తానని చెప్పి మళ్ళీ ఆయన ముందు వేసేసి తర్వాత తీసేసిన అట్లా ఆరంకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి కూడా ఏం చేసిందంటే టీటీఐన్ ఫిలిం నగర్ వరకు తీసుకుపోయాను అక్కడ పెట్టిండు ఫిలిం నగర్ స్టేషన్ టు ఫిలిం నగర్ నా సర్వీసు అయితే అక్కడ వాళ్ళని పెట్టిండు అక్కడ ఇక్కడ ఫిలిం నగర్ లా టీటీఐలన్ ఈ బస్సు వస్తుందా రాదా చూడమని అయితే మేము మాట్లాడుకున్నాం మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడుకుంది నాకు తెలియదు అయితే మేము ఈ పనిచేద్దాం అని చెప్పి బోర్డు తీసేసి వెళ్తూ వెళ్తుంటే ఏమైందంటే ఎక్కి ఎక్కించుకున్నాం అందరినీ సరే ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర రాగానే ఎవరో ఇద్దరు వ్యక్తులు తెల్లడ్రెస్తో బస్సులు ఎక్కినరు బస్సులు ఎక్కేటలకు నేను మెల్లంగా డ్రైవర్ చెప్పినా వీళ్ళు ఎవరో బస్ లో కూర్చుర్రు టీఎల్ వద్దు మనము గ్రీన్ ఫిలిం నగర్ వరకు వెళ్ళిపోదామా నా బోర్డు తీసేసి నగర్ వరకు వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ టీటెయిల్ పట్టుకున్నారు పట్టుకొని మరి ఎందుకమ్మా నీ బస్సు లేట్ అయింది నీ బస్సు ఆర్ఎం చెకింగ్ ఉంది ఎందుకు నీ బస్సు లేట్ అయిందంటే లేదు సార్ ఆ ట్రాఫిక్ జామ్ అయింది అందుకే లేట్ అయింది అని చెక్ చేశాను చెక్ చేస్తే చెక్ చేసినాక ఇద్దరు టికెట్ తీసుకోలేదు టికెట్ తీసుకోవాల కెపాసిటీ ఎక్కువ ఉండే ఏమైతే రాయలేదు ప్రశ్న ఇట్లా అడిగిండ్రు అంటే ఇగా ఇక నాకు చెమటలు పట్టినాయి ఇక నేను అది చేసింటే చక్కగా ఇంటికి వస్తుండే మళ్ళీ డ్యూటీ చేయకపోతుండేనే ఇగా ఆ టైంలో ఇద్దరు తెల్ల డ్రైస్ చేసుకొని బస్సులో ఎక్కించంటే దేవుడే నాకు ఆ హెచ్చరిక ఇచ్చిండు దేవుడే నన్ను నా నుంచి కాపాడిండు అయితే మనం ఏం చేసినామంటే ఇక్కడ ఏమంటుండో లోకంలో ఉన్నదంతయ్యూ అనగా శరీరాశ నేత అవన్నీ గతించిపోతాయి లోకంలో ఉన్న ఆశ అన్ని దేవుని చిత్తమ అయితే అక్కడ నేనేం చేసినానో దేవుని చిత్తం తప్పు నేను చేసేది చెయ్యకూడదు కానీ నాలో ఓపిక లేదని చేసిన కానీ మనం ఆయనలో ఉన్నాం కాబట్టి మన మనం ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాం కాబట్టి దేవుడు అక్కడ నన్ను కాపాడిండు కాబట్టి మన అందరినీ కూడా అట్లనే దేవుడు కాపాడతాడు మనం కేవలం ఏం చేయాలా ఆయన చిత్తనుసారంగా మనము నడవాలా లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా ఏసుప్రభులో ఉండి మనం నేను రోజు ప్రే చేసుకొని బయటికి వెళ్తా ఆయన కూడా తప్పు చేయాలని అనుకున్నాను అట్లా సైతాను మనల్ని కొన్నిసార్లు ప్రేరేపిస్తే ఇట్లాంటి తప్పులకు దానికి మనము లొంగొద్దు ఒకవేళ లొంగినా కూడా దేవుడు ఏం చేస్తాడు దాంట్లో నుంచి మనల్ని విడిపిస్తాడు కాబట్టి అట్లాంటి తప్పులలో మనం పోకుండా ప్రయత్నము చేయాల అయితే ఇంకోటి చూసుకోండి సిస్టర్ రోమా ఆరో అధ్యాయము పన్నెండవ కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి అయితే కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైనా మీ శరీరం అందు పాపమునే ఏలనీయకుడి మనం ఎన్ని రోజులకు వచ్చినాం ఈ లోకంలో మనం మనం ఈ లోకంలో శాశ్వతం కాదు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏమంటుంది పౌల భక్తులు ఏమంటుండంటే శరీర దురాశలకు లోబడకుండా మనం ఏం చేయాలంట పాపమునే మన శరీర లో కానీ మన తలంపులో కానీ మన ఆలోచనలో కానీ మన దృష్టిలో కానీ దాన్ని ఏలనీయకుండా మనము జాగ్రత్త పడాలా జాగ్రత్త పడాలంటే అది ఉట్టిగానే రాదు సైతాను బలమైంది ఆ దాని అది ఏం చేసేది దురాత్మ సమూహములతోటి మనతో వస్తుంది యుద్ధం చేయనికి కేవలము ఎవరి దగ్గరికి వస్తుందంటే దేవుని బిడ్డల దగ్గరికే వస్తుంది దేవుని బిడ్డల దగ్గర బలంగా స్థిరంగా మంచిగా సైతాన్ శక్తులను తొక్కే అలాంటి బిడల దగ్గరికి వచ్చి ఏం చేస్తుందంట పాపం ద్వారా మనల్ని మన శరీరం ఏలనిస్తుందంట అటువంటి దాంట్లో మనం పడనీయకుండా ఆ పాపం మనలో ఏలనీయకుండా మనము ఆ దురాశలకు లోబడకుండా దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటుంటే దేవుడు మన జీవితంలో కార్యము చేస్తున్నాడు సార్ ఏస్కేల్ గ్రంథము ఎయిటీన్ లో ట్వంటీ దుష్టులు మరణం నొందుట చేత నాకే మాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బతుకుటయే నాకు సంతోషం ఇదే ప్రభువగు యోహోవకు ఏమనుకుంటున్నా దుష్టులు మరణం నొందుట చేత నాకే మాత్రమైన సంతోషం దుష్టుడు మరణం నుందుట నాకేమాత్రమైనా సంతోషం కలుగునా దేవునికి ఇష్టం ఆ దుష్టు ఇందాక నేను చెప్పిన దేవుని యొక్క కను దృష్టి చెడ్డ మీద మంచి మీద ఉంటుందంట ఇక్కడ దుష్టుడు మరణంట దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు సంతోషం లేదు వారి తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకొట ఏ నాకు సంతోషం దేవునికి మన యొక్క ప్రవర్తన దిద్దుకొని మనం బ్రతుకుటయే యేసు ప్రభుకు సంతోషం బ్రతుకుట అంటే బ్రతుకుట అంటే దేవుని కొరకు మనం బ్రతకాల ఈ ప్ర ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఈ మాయమైన లోకంలో ఈ పాపమైన లోకంలో మనం ఎట్లా బ్రతకాలంట అలాంటి పాపాన్ని ఆ దుష్ట దుష్టత్వంలో నుండి మనం బయటకు వచ్చి మనము బ్రతుకుతనే అప్పుడు దేవునికి సంతోషం అంట దేవుని దేవుని మాట జీవించి దేవుని వాక్యానుసారంగా మనం జరిగించు ఉంటే ఏం చేస్తుందంట దేవుడు బ్రతుకుంటే దేవునికి సంతోషం ఉంటుందంట కాబట్టి మనమందరము దేవుణ్ణి సంతోష పెట్టాల దేవుణ్ణి సంతోష పెట్టాలంటే దేవుడి మాటలన్ని మనకు చెప్తుండదు కాబట్టి ఆ మాటల ప్రకారంగా మనము జీవించాల మనం అట్లా మాటల ప్రకారంగా మనం దేవుని వాక్యానుసారంగా జీవించిన సైతాను మనల్ని ఎదురు మన దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా దోసేసుకునే మరి ఏమేమి ఉందో అన్ని శాంతి లేకుండా సమాధానం లేకుండా పాపంలో పడేటట్టు చేస్తేది కాబట్టి దానికి మనము చోటు ఇవ్వద్దు ఏసుప్రభు ఏమంటాడు నీ నేను నీ నిరీక్షణ నేను నీకు హోప్ అదో హోప్ అంటాడు దేవుడు దేవుడు మన నిరీక్షణగా మనకు ఉన్నాడు కాబట్టి మనం దేని విషయంలో మనము సైతానికి లొంగన అవసరము లేదు ప్రపంచంలో అందరి విషయంలో జరుగుతూనే ఉంది దేవుడు మనకు ఏం లేకున్నా కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిండు తిండి ఇచ్చిండు బట్ట దేవుడు మనకు అన్ని ఇచ్చిన తర్వాత కూడా మనము దేవునికి విధేలు ఉండాల ఇప్పుడు మనము చిన్నగా అప్పుడు ఎప్పుడు చూసినాను నేను ఒకరు పెళ్లి అవుతుంది చాలా గంభీరంగా అవుతుంది పెళ్లి చాలా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి అవుతుంది లేదు మన దగ్గర మనకు దేవుడు సంతోషం ఇచ్చిండు ఆరోగ్యం ఇచ్చిండు ఐశ్వర్యం ఇచ్చిండు అన్ని ఇచ్చిండు దేవుడు మన మనకు అన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా దేవుని చిత్త ప్రకారం నడస నడవాల ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎలాంటి నిరాశ వచ్చినా కూడా మనము ఆ వీలేదు వీల్లేదు సిస్టర్ మొదటి దశలో ఎన్నిక సిస్టర్ పరిశుద్ధులగుటకే దేవుడు మనను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు ఇక్కడ దేవుడు ఏమంటాడు పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అయితే మనము ఎట్లున్నామన్నా మనము పరిశుద్ధులుగానే ఉన్నాం కాబట్టి తిరిగి మనము అపవిత్రుల్లో మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ దేవుడు మన జీవితంలో సాక్షిగా నిలబెడతాడు జీవితంలో మనల్ని సాక్షిగా నిలబెడతాడు సాక్షిగా నిలబెడతాడు మనం సాక్షిగా ఉన్నది అన్నట్టు కూడా పక్కలో కూడా తెలియదు అట్లా వేరు వాళ్ళు వచ్చి చెప్తేనే అది తెలుస్తుంది మనకు అయితే ఇక్కడ పరిశుద్ధులాగుటకు దేవుడు మనల్ని పిలిచిను కానీ అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలివేలేదు కాబట్టి మనమందరము పరిశుద్ధులం కాబట్టి అపవిత్రానికి ఏలనియోకుండా మనము ప్రార్థన చేసుకోవాలి సిస్టర్ ఐదో అధ్యాయము అందులోనే ఐదో అధ్యాయము ఐదుల పదిహేను చదవండి సిస్టర్ పదిహేను ఒకసారి జరిగండి ప్రతికీయుడు ఎవరినికైనాను చేయూచుకొనిడి మీరు ఒకని ఎడలా నేను మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి ఎవడు ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనా చేయకుండా ఇందాక కూడా మనం చూసి ఈ వాక్యం ఒకడు మనుషులు ఏ ఎడలా ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి ఒక్కోసారి మనం దేవుని బిడ్డలు మై ఉన్నాక కొందరు కొందరు అంటే మనమని కాదు దేవుని బిడ్డలు కొన్నిసార్లు ఏమవుతుంది మనము ఒక్కొక్కసారి కీడైన దాన్ని ఎంచుకుంటే దాన్ని మనం ఇచ్చేలా మేలైన దానిగా అనుసరించి వాళ్ళతో నడుచుకోవాలా దేవుడి ఇది ఇవన్నీ మనకు ముందుగానే నేర్పిస్తున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మనము మనము మన దగ్గర దేవుడు లేడు మనకి కార్యం జరగదు అని మనం ఎప్పుడు అనుకోకూడదు దేవుడు మనతోనే ఉంటాడు మన జీవితంలో ప్రతిరోజు కార్యం జరుగు ఉంటాడు కానీ మనం గ్రహింపము కాబట్టి దేవుడు ఏం చేస్తుండే మనల్ని కాపాడుతాడు ప్రతి దాంట్లో అయితే దాంట్లోనే ఇరవై చూడండి సిస్టర్ ఒకసారి ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు ఇరవై ఐదు లగన్ ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు కీడుగా కనపడు ప్రతి దానికి దూరముగా ఉండు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని మనం చేపట్టాల ప్రతి ప్రతి దానికి ప్రతి సమస్యకు ప్రతి మేలు మన ముందు వచ్చి ఉన్నా కూడా దాన్ని ఏం చేయాలంట దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రార్థన ద్వారా మనం దేవుని నడిగితే పరీక్షిస్తే మేలైన దాన్ని చూసుకొని దాంట్లోనే మనము నడవాలంటున్నాం దాంట్లోనే నడిచి ప్రతి కీడునకు దూరంగా మనము ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట పోస్టులు పోంది అయితే ఇంకోటి సిస్టర్ మొదటి తిమోతి ఆరుల పదకొండు సిస్టర్ దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి పారిపోము నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునుటకు ప్రయాసపడుము వెంటాడుము అయితే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును స్వాతికమును సంపాదించుకునుటకు ప్రయాసపడుము అయితే ఇవి మనం మనం దేవుని బిడ్డలం కాబట్టి ఇవన్నీ మనము పెంచుకోవాలా ఇవన్నీ మనకు పెంచుకొని మనము ఈ ప్రపంచంలో ఎట్లా జీవించాలా మనం ప్రయాసపడి దేవుల్లో నీతిగా మనం నడుచుకోవడానికి ప్రత్యేకంగా దైవజనుడా మన దేవుని బిడ్డల గురించే చెప్తున్నాడు ఈ గడపవులు అయితే మనం ఏం చేయాలా దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి వీటిని అంటే దేవునికి ఇష్టం లేని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును స్వార్థికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము ప్రయాసపడము అని ఎందుకంటుండే కొన్నిసార్లు ఇవి మనలో ఉండయి కొన్నిసార్లు మనము పాటించము ఎందుకంటే మనం ముందే అవ పాపం చేసినందువలన దేవుని యొక్క మహిమను కోలిపోయినాం కాబట్టి కొన్నిసార్లు ఇవి మనం మనలో పని చేయవు కొన్నిలో మనం ఎంత చేసినా కూడా దీంట్లో నుంచి తప్పిపోతాం కాబట్టి ఇక్కడ ఏమంటుంది పౌరు భక్తుడు ప్రయాస ఇవన్నీ భక్తి విశ్వాసము ప్రేమను ఓర్పును ఇవన్నీ మనము సంపాదించుకోవాల ఇవన్నీ సంపాదించుకోవాలంటే ఎక్కడ దొరుకుతాయి బైబిల్లో దొరుకుతాయి దేవుని వాక్యం స్తుంటే దొరుకుతాయి దేవుని వాక్యం ధ్యానించాలా ప్రార్థన చేయాలా దేవుల్లో విశ్వాసం ఉండాలా ఓర్పు ఉండాలా విసుగకుండా మనం ప్రార్థన చేసుకుంటా ఇవన్నీ మనము సంపాదించుకోగలుగుతాం సిస్టర్ ఇం ఇంకోటి హెబ్రియులు సిస్టర్ అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను అలాగే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అయితే అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏం చేసినంట దేవుని మీద విశ్వాసం పెట్టి ఆ పిలుపునకు లోబ పడిందంట తన స్వాస్థంగా పొందనయున్న ప్రదేశమునకు తన స్వాధీన పరుచుకున్న ఏ దేశమైతే దేవుడు ఆయనకు స్వాస్థంగా ఆ దేశం ఆ ప్రదేశంకు బయలు వెళ్ళిండు ఎట్లా బయలువెళ్ళిండు అంటే ఏసు దేవుని యొక్క పిలుపుకు ఆయన లోబడిండు ఆయన విశ్వాసం దేవుల్లో విశ్వాసం ఉంచిండు కాబట్టి ఆ ప్రదేశాన్ని ఆయన స్వాధీన పరచుకున్నాడు కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళానో అది ఎరుగక బయలుదే ఎక్కడ పోతున్నాను కూడా తెలియదు కానీ దేవుడు నడిపించిండు ఆయనని అట్లంటే కొన్నిసార్లు మనకి ఎక్కడ పోవాలను కూడా కొన్నిసార్లు తెలియదు కొన్నిసార్లు తోచేది ఇక్కడ బొమ్మంటే హస్బెండ్ ఒక్కొక్కసారి ఇక్కడ వమ్మంటే ఇంకో జాలే వెళ్ళిపోతారు నేను ఎవరైనా అడితే ఎక్కడ పోయినట్టే ఇక్కడ పోయిందంటే అక్కడ లేదు ఇంకో జావాలు ఉన్నాడు అంట అట్లా అట్లా మన మన జీవితాల్లో జరుగుతుంది అసట్ కాబట్టి దేవుని పిలుపు నాకు లోబడి దేవునిలో విశ్వాసం ఉండి మనం వేస్తే అప్పుడు దేవుడు మన మన మనకు తాను స్వాస్థంగా తాను స్వాస్థంగా స్వాస్థంగా అంటే మనకి ఈ ఏమి కావాలనో దేవునికి తెలుసు బట్టి ప్రతిదీ దేవుడు మనకు కూచి ఇస్తాడంట సిస్టర్ అన్న పదమూడు ఆరు చూడండి సిస్టర్ కాబట్టి ప్రభువు నాకు సహాయల ఆరు పదమూడు ఆరు కదండి పదమూడు ఆరు చదవండి సిస్టర్ కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అయితే మనం ఎట్లుండాలంట ప్రభు సహాయకుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు నరమాతృడు ఈ లోకంలో ఉన్న మనుషులు ఏమి చేసిన వాళ్ళు మనకేం చేయగలరు మనలో విశ్వాసం పెట్టి దేవుడు నాకు సహాయకుడు నేను భయపడను ఏ మనుషులు నన్ను కదిలిచ్చినా నేను కదిలిపబడను డ్యూటి కడ కానీ ఉద్యోగంలో కానీ ప్రేర్ల కానీ ఈ విశ్వాసంలో కానీ మనం ఎక్కడికై వెళ్ళినా కూడా నరమాతృుడికి మనం భయపడవలసిన అవసరము లేదు దేవుడు మనకు సహాయకుడు దేవుడు దేవుడు మనకు సహాయకు కాబట్టి మనం భయపడద్దు ధైర్యంతో మనము దేవుడు నాకు సహాయ కాబట్టి నేను భయపడను దేవుడు మనల్ని పోషించేవాడు ఉన్నాడు దేవుడు ఆకాశ పక్షుల్ని పోషించండు మనల్ని పోషించడా దేవుడు అందరికీ సమకూర్చి పెట్టిండు ఎవరికి ఏ దియాలనో ఆయనకు బాగా తెలుసు మనము మనము అనుకోకముందే మన హృదయంలో ఉన్న తలంపులు ఆలోచనలు దేవునికి తెలుసు కాబట్టి మనకి ఏది మంచిదో ఆయన మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ఈ రోజు మనము ధైర్యముతో చెప్తున్నాము ఏ సుప్రభు మాకు సహాయకుడు నేను భయపడను ఏ మనుషులు నన్నేమి చెయ్యలేరు చెయ్య మనము అంటే మనము ధైర్యము దేవుసుప్రభు యొక్క ధైర్యాన్ని మనము పొందుకోవాల ఆత్మ ద్వారా శక్తి ద్వారా వాక్యం ద్వారా సేవ ద్వారా మనము ఆయన యొక్క ధైర్యాన్ని ఆయన యొక్క సహాయాన్ని మనం భయపడకుండా పొందుకోవాల కాబట్టి ఇంకో మత్తైసు వార్త ఇష్టం మత్తైసు వార్త ఆరులో ఒకటి మనుషులకు కనబడవలనని వారి మీ నీతి కార్యములు మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోక పొందున్న మీ తండ్రి యొద్ మీరు ఫలం పొందరు వారులో ఒకటి కదా మనుషులకు కనపడవలనని వారి నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు లేని ఎడలా తండ్రి యొద్ మీరు ఫలము పొందరు మరి ఏం చేయాలా మనుషులకు కనబడేటట్టు మనము ఏ కార్యము చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నాడనమాట మనుషులకు కనబడున్నట్లు వారి ఎదుట నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఈ ప్రపంచంలో ఇది ఫస్ట్ ఇదే జరుగుతుంది మనుషులకు కనబడాలని కొందరు చేస్తా ఉంటారు అయితే ఇక్కడ ఏమంటాడు మనుషులకు కనబడాల కనబడ వలనని వారెదుట నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడి లేనేలా లోకం పొందున్న మీ తండ్రి మీకు ఫలము పొందరు మన ఏం చేయాలా దేవునికి కనబడాలా మన నీతి కార్యాలు దేవునికి కనబడాలా మనం చేసేది ప్రతిదీ మనుషుల కాదు మనము దేవునికి కనబడ చేస్తే దేవుడు ఏం చేస్తాడో మనకు ప్రతిఫలం ఇస్తాడు ప్రతి ప్రతిఫలము ఇస్తాడని ఇక్కడ చెప్తుంది కీర్తన ఇది ఒకటి చూసుకొని ముగింశిస్తారు కీర్తన కీర్తన నాలుగుల ఎన్ని సిస్టర్ యహోవా పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు ఇతడేమంటాడు యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదు మనము మనము ఎక్కడ పోయినా కూడా మనం ఒంటరి వారము కాము ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కూడా మనము ఒంటరి వారము కాము దేవుడే మనల్ని సురక్షితంగా ప్రతి మనకు నివసింపజేస్తాడు జీవింపజేస్తాడు ఆదరిస్తాడు ఓదారుస్తాడు కనికరిస్తాడు అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవునికి మనము ఎలాంటి విషయంలో ని చేయడానికి ఇవి లేదు ఇంకా ఇంకా కీర్తన మూడులో ఒక్కటి చూడండి మూడో అధ్యాయము ఒకటో వచనం యహోవా నన్ను బాధించి ఎంతో విస్తరించి చదింది సిస్టర్ యహోవా నన్ను బాధించి ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచి వారు అనేకులు ఏమంటుండో యహోవా దావి మహారాజు చెప్తున్నాడు ఆయన ఆయన దేవుణ్ణ ఉన్నాడు ఆయన ఒక రాజు గుర్రల కాపరి నుంచి రాజుగా దేవుడు తీసుకొచ్చిండు ఆయన కూడా విశ్వాసంలో దేవుణ్ణిలో స్థిరంగా ఉండి అనేక మేళ్ళ ద్వారా దేవుడు ఆయన నింపినాక కూడా ఆయన ఏం మొరుపెడుతుంది యహోవా నన్ను బాధించి ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి అయితే సైతాను మనల్ని బాధిస్తూ ఉంటది ప్రతి క్షణం ప్రతి నిమిషం ఏదో ఒక విషయంలో మనల్ని బాధిస్తూనే ఉంటది మనల్ని ఒక సమస్య పోతే ఇంకో ఎప్పుడు ఎప్పుడప్పుడు అనుకుంటా నేను ఈ ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది ఇంకో సమస్య పోతే ఇంకో సమస్య ఆయన కూడా మనం ఏం చేయాలా వాక్యం దివ్వడం ధైర్యం తెచ్చుకొని ముందుకు పోవాలంటుడు అయితే యోహోవా నన్ను బాధించి ఎంతో విస్తరించి నా అమిదికి లేచివారు అనేకులు దావిది మొరపెడుతుడు దావిది మొరపెట్టినప్పుడు దావిద్కు దేవుడు సహాయం చేసిండు దేవుడు సహాయం చేసి రాజుగా నిలబెట్టి పిలితులను ఓడించి దేవుడు ఆయనని రాజుగా నియమించిడు కాబట్టి దావిద్ మనం కూడా మొరపెట్టాలా సైతం శక్తులు వచ్చి బాధించినా అవి ఎంతో విస్తరించినా కూడా మనము భయపడడానికి వీల్లేదు దేవుడు దేవుని వాక్యానుసరంగా మనం నడుచుకుంటా దేవుని కృపలో మనం ఉండి దేవుని సహాయం చేత దేవుని ధైర్యం మనతో ఉన్నది కాబట్టి మనం భయపడుకుంటా ప్రతి సమస్యను ఎదిరించి దేవుని కొరకు మనం సాక్షిగా నిలబడాల దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక ఆ మెయిన్ అన్న ఫైనల్ బ్లెస్సింగ్ సరే మన ప్రమైన ఏసు క్రీస్ యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోక ఆన్ ప్రైజ్ లో ప్రైజ్ లో